కైలాసవాసి శంకరుణ్ణి పిలిచిందా శంకర భగవద్పాదు పిలిచిందా సరే వాళ్ళిద్దరికి అభేదమే కదా సమస్య ఏమి ఇప్పుడు స్వరూప జ్ఞాన నిష్టలో కైలాసవాసి శంకరుడైనా శంకర భగవద్పాదులైనా ఇద్దరు ఒకటే కదా అని సంతృప్తి చెందే ఇప్పుడు ఈ మా నాయనమ్మ గారు కైలాసవాసి శంకరుణ్ణి పిలిస్తేమిటి పుత్రశంకరు పిలిస్తే సరే ఇది ఎక్కడ కూడా అభేదమే కదా అని సరిపో సరిపెట్టుకున్నాడు కాని నీవు ఏ అధ్యాసక గురై ఉన్నావో ఆ అధ్యాస ప్రభావం ఆ చివరి నిమిషంలో కూడా పనిచేస్తుంది ఈ సత్యాన్ని గుర్తించమంటున్నాడు ఇంత విస్తారంగా ఎందుకు చెప్పబడుతోంది అనాత్మ గురించి ఇంతెందుకు చెప్పాలండి అసలు నిజానికి అనాత్మ గురించి చెప్పటం బంధం గురించి వివరించడం లేదు నీ మోక్ష స్థితి నీ నిత్యముక్త స్థితి స్వరూప జ్ఞానంలో ఎలా ఉన్నది నీకు జనన మరణాలు ఎలా లేవు నీకు శోకమోహాలు ఎలా లేవు అనేటటువంటి నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నాను హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓర్ణ మద ఓర్ణమిదం ఓర్ణ ఓర్ణ ద్రచే ర్ణమాదాయర్ణమేవీషిశాశాంతి హరి శ్రీగరుభ్యో నమీ నారాయణ నారాయణ గురు శ్రైరామండి